పట్టుకోలేదు కనుక వివదామహ నతయి స్వార్థం ఎందుకంటే చెప్పంటారా ఈ పుట్టుక మరణము అన్నవి అవి వాస్తవాలు కావు అవి కేవలము మానసిక గ్రంథి మనస్సులో ఒక ముడి ముడి ఇప్పుడు ఇలా ఇలా ఇది తాడుండే ఈ ఈ తాడు ఇప్పుడు ఎన్నిది ఒకటి ఒకటే కదా ఇప్పుడు ఎన్ని మూడు ఏమిటి లెఫ్ట్ రైట్ గ్రంథి మూడు అని చెప్తారు మూడా ఒకటా ఇది మూడులా ఎందుకు భ్రమ పడుతున్నారు మరి అదే గ్రంథి అర్థమైంది కదా ఇది ఇది గ్రంథి ఇప్పుడు ఎన్ని ఒకటే అంతకుముందు ఎన్ని ఒకటే కానీ వీడు మూడని భ్రమపడ్డాడు బర్త్ ఇస్ లైక్ దాట్ నేను పుట్టాను అని ఒక సర్టిఫికేట్ ఒకటి పట్టుకుంటుంది నేను పుట్టాను అనగానే క్యాస్ట్ క్రీడ్ రేస్ రెలిజియన్ రీజియన్ నేషనాలిటీ వాట్ నాట్ సో మెనీ థింగ్స్ విల్ కమ్ అప్న్ హిజ్ హెడ్ ఎవ్రీథింగ్ హీ టేక్స్ అప్న్ హిమ్ సెన్ కాబట్టి ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ రాగద్వేష ఆ రాగద్వేషం వల్ల వీడి జీవిత కాలం అలా దుఃఖిస్తూ ఉంటుంది తర్వాత ఇంకో గ్రంథ్ ఉంది అదేమిటో తెలుసిన డెత్ ఆ డెప్త్తో వీళ్ళు డెప్త్ డెత్ టైంలో వస్తుందని మీరు అనుకోండు డెత్ టైంలో డెత్ రాదు అది గుర్తు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు నాకు ఎక్కువ ఆయుర్దాయం ఇది దేవుడా అని ప్రార్థన చేశాడనుకోండి దట్ ఈస్ డెత్ ఫర్ హిమ్ హీ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ డెత్ ఎత్తనే గ్రంథిని ఎక్స్పీరియన్స్ చేసుకున్నాడు ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఎక్కువ ఆయుర్దాయం ఇవ్వమని కోరుతున్నాడు ఇదే మానసిక గ్రంథి ఉండబట్టే కదా కోరుతున్నాడు లేకపోతే అసలు ఆయుర్దాయాన్ని కోరడం ఆత్మక ఆయుర్దాయం అనగానేమి ఆయుర వస్తూ అన్నాడంటే అది ఒక మానసిక గ్రంథి వాడి కాబట్టి బర్త్ డెత్ వీ మానసిక గ్రంథులు ఒక జీవిత కూడా వీడికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి చూడండి మీ గురించి మీరు ఎలా తెలుసుకుంటున్నారు నామరూపాత్మకమైన ఒక వస్తువుగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారు అంచేతనే కదా భర్త్ అంటున్నారు నేను పుట్టాను అన్నారు నేను పుట్టాను అన్నప్పుడు నేననే ప నేననే పదానికి అర్థం ఏమిటి ఈ నామరూపం ఈ రూపము ఈ రూపానికో నామము ఇది ఇది నేను అని మీరు అనుకుని నేను పుట్టాను అని మీరు అనుకుంటున్నారు సపోజ్ మీరు నామరూపాత్మకమైనటువంటి దేహంతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి శుద్ధ చైతన్య స్వరూపంగా జ్ఞానైన ఆకాశ కల్పేన నిలిచి ఉన్నప్పుడు ఆ నామరూపరహితమైన తత్వము నేను అని అని మీరు అనుభవానికి తెచ్చుకున్న సందర్భంలో మీకు జన్మ మరణము అనే అనే టాపిక్సే ఆ దరిదాపునికి రావు అక్కడ జన్మ యొక్క ప్రసక్తియే ఉండదు కాబట్టి మృత్యువు యొక్క ప్రసక్తి కూడా ఉండదు ఆ విధంగా వ్యక్తి తన స్వరూపాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి నేను పుట్టాను అంటూ అలా ఉండడమో అది తెలివితేటలు అనిపించుకోదు ఎప్పుడైతే నామరూపరహితమైన శుద్ధ చైతన్యము నా స్వరూపము అని వీడు తెలుసుకుంటాడో అప్పుడే జన్మగ్రంథి పోయింది నామరూపరహితమూ అనగానే జన్మగ్రంథి పోయింది జన్మ అనే గ్రంథి పోయినది దాంతోపాటుగా మృత్యు అనే గ్రంథి కూడా పోతుంది ఆ ముడి పోతుంది దాంతో వీడు ప్రశాంతంగా జీవించటానికి అవకాశం లభిస్తుంది సో భాష్యతారుల ఐదో శ్లోకం కదా అయితే తైరేవం ఖ్యాప్యమాం అజాతిం ఏమస్తు అనుమోదామహే కేవలం సో వాళ్ళు ఈ విధంగా అజాతిని నిర్ధారణ చేస్తున్నారు ఈ వాదులు మేమేం చేస్తామంటే ఆ జాతిని ఏం అస్తు తస్తు తస్తు అని మేమేమో దానిని స్వీకరిస్తాము తథాస్తు సో అంటే సత్తు పుట్టు సత్తు పుడుతుందా అబ్బే పుట్టదు అని అసద్వాదన్నాడు అసత్తు పుడుతుందా అబ్బే పుట్టదు అని సద్వాది అన్నాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఏవమస్తు అంటే సత్తుకి ఉత్పత్తి లేదు అసత్తు ఉత్పత్తి లేదు కాబట్టి ఉత్పత్తియే లేడు కనుక అనుత్పత్తిరేవ సత్యం అజన్మయే సత్యము తథాస్తు అని మనం ంటాం తధాస్తు అంటాం తప్ప మరొకటి ఏమీ అనేది లేదు నతం వివదామహా పక్ష ప్రతిపక్ష గ్రహణేనా చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరు దెబ్బలు అడుకుంటున్నప్పుడు ఇప్పుడు రెండు పార్టీలు వాళ్ళు దెబ్బలు అడుకుంటున్నారు నేషనల్ లెవెల్లో అయితే కాంగ్రెస్ బీజేపీ దెబ్బలు అడుకుంటూ ఉంటారు స్టేట్ లెవెల్లో అయితే ఏవో లోకల్ పార్టీలు ఏవో వీళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఈ పక్షంలో చేరి అటువైపు వాడిని ఖండించాలా ఆ చేరి వీళ్ళని ఖండించాలా అంటే మనం ఏమీ చేయక్కర్లేదు శుభం వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుని ఏం ప్రూవ్ చేశారంటే ఈ పార్టీ బాధ్యకి దూరంగా ఉండడం శ్రేష్టము వాళ్ళే ప్రూవ్ చేశారు అనుమోదామహే ఆ సత్యాన్ని మేము స్వీకరించి అలా ఉండిపోతారు అంతేగాని వాళ్ళలో ఒక పక్షాన్ని చేయని ఇంకో పక్షంతో వివాదం చేయడం అని ఎలా అయితే మీరు ఆధునిక కాలంలో సాధకులు ఈ పాత్ర బాధ్యకి దూరంగా ఉంటారో అదేవిధంగా ఈ ద్వైతుల దెబ్బలాటలో అద్వైతి ప్రవేశించండి ఆఖరికి లోకంలో కూడా శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే వివాదం ఉంటుంది అద్వైతి దాంట్లో ప్రవేశించడం ఎందుకంటే శివుడు నామరూపం విష్ణువు నామరూపం ఈ నామరూపం గొప్ప ఆ నామరూపం గొప్ప అంటే నామరూపాలు మిథ్యాం ఈ మిథ్య గొప్ప ఆ మిథ్య గొప్ప అంటే ఏం చెప్తాం శివుడు మిథ్య అంటలేదు నేను నామరూపం మిథ్య అంటున్నా కాబట్టి ఆ అఖండ సత్యది ఆత్మ అదే సత్యము ఆ విషయం చెప్తే వాడు తెలుసుకోలేడు మేమేమో శివుడు గురించి అంటే నువ్వు ఆత్మ అంటే వాటితో ఏం మాట్లాడతారు ఒక ఆయన నాతో ఉన్నారో నేనేదో పాఠం చెప్తాను ఏమన్నా ఎంతసేపు ఆత్మ గురించే చెప్తున్నారు కానీ దేవుడి గురించి చెప్పట్లేదు ఏమిటని అడిగాడు అంటే నేను చెప్పాను ఆత్మంటే దేవుడే అయ్యాబాబు అని అంటే ఆయన అదేమిటి ఆత్మంటే దేవుడు ఎలా అవుతుంది అని అడిగాడు కాబట్టి పక్ష ప్రతిపక్ష గ్రహణము అనేది సుపరాము లేదు యథాతే అన్యోన్యంప్రాయ ఎలాగైతే వాళ్ళు అన్యోన్యం ఈ పక్షం వాడు అవతల పక్షాన్ని వాడు ఈ పక్షాన్ని ఖండిస్తూ వివాదపడుతున్నారో ఆ విధంగా మేము చేయము అత అవివాదం వివాదరహితం పరమాథదర్శనం అనుజ్ఞాతం అస్మాభి నిబోధత హే శిష్యా నిబోధత తెలియుడు తెలుసుకొనుడు తెలుసుకొనుడు అంటే మధ్యమ పురుష బహువచనం లోట్టు మధ్యమ పురుష బహువచనం నిబోధతు నిబోధతాత్ నిబోధ నిబోధతాత్ నిబోధతం నిబోధత తెలియుడు అందుకోసమే హే శిష్యా అని భాష్యకారులు యాడ్ చేశారు అంటే ఓ శిష్యులారా మీరీ సత్యాన్ని తెలియదు అని గౌడపాదాచార్యులు అంటున్నారు సో ఏమిటంటున్నారు ఆయన అత అంటే హిందువలన హిందువలన అంటే అజాతీయే మా తం పరమార్థ దర్శనం అస్మాభి అనుజ్ఞాతం నిబోధత మీరు తెలుసుకోండి ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అని ఈ వివాదంలో మీరు పడకండి మేము మీకు ఈ తత్వాన్ని అందజేస్తున్నాం అస్మాభి అనుజ్ఞాతం అది పరమార్థ దర్శనము యథార్థమైన వాస్తవిక వస్తుతత్వం అదే అదేమిటంటే ఆత్మ అజము దాన్ని మీకు మేము అందజేస్తూ ఉన్నాము దీంట్లో వివాదం లేదు ఆత్మ జ అంటే వివాదం వచ్చేసింది సత్తు పుట్టిందా అసత్తు పుట్టిందా అజము అంటే వివాదం ఇప్పుడు నేను మీరు ఏ పార్టీ అయిందని అడిగారు నేను కాంగ్రెస్ పార్టీ ఎనగానే బీజేపీ కూడా నా మీద పడతాడు వచ్చి లేదా బీజేపీ అంటే కాంగ్రెస్ వాడిని ఆమె ఉంటాడు నేను చెప్పాను నేను ఏ పార్టీ వాడిని చెప్పి కలపలేదు మరి మీరు ఏదో ఒక పార్టీకి అక్కర్లేదు పార్టీకి అతీతంగా ఉండి వాడికి ఏదో పార్టీలో ఉండాలనే రూల్ వేయలేదు మీరు ఓటు ఎవరికి నేను ఓటు వేయను నేను ఓటు వేయను మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి నేను మిమ్మల్ని వేయొద్దని చెప్పృహస్థులకి ఓటు హక్కు వినియోగించుకోవడం అవసరం నేను ఓటు వేయను ఎందుకంటే సన్యాసులకు ఓటు వేయడం నిష్టం ఎందుకంటే ఓటు వేయాలంటే మీరు ఒకడిని కాదని ఇంకొకరిని మీరు టేకప్ చేయాలి రాగము ద్వేషము ఉంటాయి కాబట్టి నేను ఓటు వేయను నేను పార్టీలకు అతీతంగా ఉంటాను కాబట్టి అవివాదం కాబట్టి అసలు జన్మను నేను అంగీకరించనండి మీరు సూర్య సిద్ధాంతం ఫాలో అవుతారా చంద్ర సిద్ధాంతం ఫాలో నేను ఏ సిద్ధాంతం ఫాలో నేను జన్మను అంగీకరించను అంటుంటే ఇంక నీకు సూర్య లేదు చంద్ర లేదు జన్మనంటూ అంగీకరిస్తే ఏదో సిద్ధాంతం పట్టుకోవాలి శ్రీరాముడు నిన్న పుట్టాడా రేపు రేపు ఈవేళ పుట్టాడా రేపు పుట్టాడా ఎందుకు వచ్చింది అసలు ఈ వివాదం శ్రీరాముడు ఈవేళ పుట్టాడని ఈ ఈ శాస్త్రి గారు అంటున్నారు కాదు రేపు పుట్టాడని భద్రాచలం శాస్త్రి గారు అంటున్నారు మీరేమంటారు నేనేమంటానంటే శ్రీరామునకు పుట్టుక లేదు అని నేను అంటాను మీరు శ్రీరామనవమం ఎప్పుడు చేస్తారు శ్రీరామనవమం ఏం చేయం శ్రీరాముడిని జీవితకాలం స్మరిస్తాం అంతే అదే శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టలేదు అయితే మీరు కళ్యాణానికి విరుద్ధమా కాదు ఆ పక్షానికి విరోధమా కాదు ఈ పక్షానికి విరోధమా కాదు అఖిల పక్షములకు అతీతమైనటువంటి అజాతవాదంలో మేము నిలిచి ఉన్నాము అది మీకు మేము అందజేస్తున్నాము తెలుసుకునుడు హే శిష్యా అని గౌడపదాచార్యుడు ఆ విధంగా అజాత్యర్మతిమి వాదిన్యమృతో ధర్మర్త్యత కథమేష్యంకొక్కసారి నేను బ్రేక్ తీసుకుంటాను సాధారణంగా క్లాసుకి బ్రేక్ అక్కర్లేదు దార్శనికుల పక్షాన్నే పరిగణలోకి తీసుకుంటాం ఇక్కడ ఆచార్యులు పౌరాణిక పక్షాన్ని ఆయన స్పృశించరు నేను పౌరాణిక పక్షాన్ని నేను కాంటాక్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే లోకంలో పౌరాణిక మతం ప్రచారంలో ఉంది కనుక పౌరాణిక పక్షాన్ని కూడా ఒకసారి పరిశీలించి దాంట్లో ఈ వ్యవస్థ ఉంది అని ఒక సూచన చేయటం న్యాయం కనుక నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు పరబ్రహ్మ జగత్తు రూపంగా ప్రకటమైనడు ఇది అభిననిమితో పాదాలు ఇది సిద్ధాంతం ఉపనిషత్ సిద్ధాంతం ఎలాగే ఉంటుంది ఔపనిషదులందరూ అంగీకరించే మాట అది ఔపనిషదులలో ద్వైతులు కూడా కూడా ఉపనిషదులే కదా అందరూ సమానంగా అంగీకరిస్తారు ఏమిటంటే పరబ్రహ్మ జగద్రూపముగా ప్రకటమైనడు అంటే పరబ్రహ్మ జగత్తుగా పుట్టినాడు ఆత్మ నేనుగా ఫలానా జీవుడుగా పుట్టింది ఓకే పరబ్రహ్మ అలా చెప్తాడు పరబ్రహ్మకు పుట్టుక పుట్టుక మరణము ఉంటాయా అని అడగండి మీరు మీరు అడగండి మామూలుగా మీరు పౌరాణికులను కూడా జీవుడు పుట్టుక మరణము ఉంటాయా అని అడిగితే ఉంటాడు ఉంటాయి అంటాడు ఏమండి దేవుడికి పుట్టుక మరణము ఉంటాయా అంటే అంటాడు లేవని చెప్తాడు సో పరబ్రహ్మకి మరణం ఉంటుందా ఉండదు మరణం ఉండదు కాబట్టి పుట్టుక కూడా ఉండదు సో పరబ్రహ్మ పుట్టుక లేనిది అని అంగీకరిస్తారా అంగీకరించారా అంగీకరిస్తా పరబ్రహ్మ పుట్టుక లేనిది అజాతము ఓకే అది వాడే అంగీకరిస్తాడు మళ్ళీ ఈ జగత్త ఏమిటంటే పరబ్రహ్మయే జగద్రూపంగా పుట్టింది అంట ఎలాగండి ఈ సమస్య మీకు ఎవరైనా అర్థమైందా అజాతస్యవ ధర్మస్య ధర్మ అంటే జీవ ధర్మ అంటే జీవ ఆత్మ ఇప్పుడు మీరు చెప్పండి జీవుడు జరిగేదండి జీవుడు మాట చూడండి దేవుడి మాట తలవా చూద్దాం వీడు పుట్టాడు కావండి పుట్టాడు అంటే మళ్ళీ తప్పనిసరిగా మరణిస్తాడు ఈ పుట్టడానికి ముందేమిటి పుట్టడానికి ముందు ఇంకో రూపంగా ఎక్కడో ఉన్నాడు మరి ఇంక పుట్టేటంటేమిటి ఇంకా పుట్టడం ఏమిటండి ఉన్నాడు కదా అంతకుముందు ఉన్నాడు కదా ఉన్న కాబట్టి ఇంకా పుట్టడం ఏమిటి జీవుడికి ఇప్పుడు దేహం పులుతుంది నశిస్తుంది ఏమండి ఆ జీ పుట్టి నశించిన విధంగా జీవుడు పుట్టి నశిస్తాడా ఆ విధంగా జీవుడు పుట్టి నశించే మాట అయితే ఈ పునర్జన్మ అనే మాట ఏమిటి శ్రాద్ధం పెట్టడం మాట ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ విధంగా జీవుడు పుట్టి నశించడు మరి జీవుడు పుట్టి నశించడు అన్న ఉన్నప్పుడు పుట్టి నశించని పుట్టడము లేని జీవుడు పుట్టాడు ఎలా అంటున్నావు అలాగా అవుక నిదే చూడండి ఈ పాఠం కొత్త వాళ్ళకి చెప్తున్న పాఠ వాళ్ళకి అలవాటు ఈ పాఠాలకు అలవాటు పడ్డ వాళ్ళకి పర్వాలేదు కొత్త వాళ్ళకి ఏమని చెప్తున్నానంటే మీకేమో కొన్ని విశ్వాసాలు మీరు లోకంలో విని పెట్టుకున్న అభిప్రాయాలు భావాలు కొన్ని ఉంటాయి అవి ఏమీ నిలబడాలి అవన్నీ కూడా త్రోసి పాదయపడతాయి మిగలదు మీరు దానికి సిద్ధపడి ఈ క్లాసుకి రావాలి ఈ క్లాసు ఇలాగే ఉంటుంది ఇష్యూ రెగ్దీస్ ఉంది అదేమిటండి ఈయన ఇలా చెప్పేది ఏమిటండి అని మళ్ళీ మీలో మీరు గుసగుసలాడుకునే మాట అయితే క్లాసుకి అనవసరం దిస్ బి లైక్ దిస్ కాబట్టి ఇప్పుడు ఆత్మ పుట్టి ఆత్మకు పుట్టుక మరణము లేవు అజాతము మరి ఇప్పుడు ఈ జీవుడు రూపంగా ఏది వచ్చింది ఆత్మయే ఈ జీవుడు రూపంగా పుట్టింది క్యా బాత అజాతస్య యువధర్మస్య జాతిమిచ్చంతి వాదిన ఈ వాదులు ఇలా మాట్లాడుతున్నారేమిటి పుట్టుకలేని జీవుడు పుట్టాడు అంటున్నారు ఆయన మరణించాడు మరణించాడు అన్నారు అంటే వినాశమును పొందినాడు మరణించాడు మరణించాడు అంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు అంటావేమిటి మరణిస్తే ఇంకా స్వర్గానికి వెళ్ళావేమిటి అంటే మరణించలేదన్నమాట మరణి భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత కాబట్టి చూడండి మనస్సులో సో ఒక ఊహ బయలుదేరుతుంది ఒక ఊహ ఈ ఊహ కాలము బేసిస్గా బయలుదేరుతుంది కాలము కాలము మీరు కాలాన్ని మీరు కాలంగా స్వీకరించరు కాలాన్ని కాలం చుట్టూ దానికి ఒక ఇమాజినేషన్ వేసి స్వీకరిస్తారు ఇప్పుడు ప్రాత కాలము ప్రాత సాయం అని ఒక విశేషణ ఒకటి వేసి మీరు కాలాన్ని భావన చేస్తూ ఉంటారు వాస్తవంలో కాలము అనేది మానసిక కల్పన మనస్సులో సంకల్పం పుట్టినప్పుడే కాలం ఉంటుంది మనస్సులో సంకల్పాలు లేకపోతే కాలం ఉండదు నిద్రపోతున్నారు మనస్సు నిద్రపోతోంది కాలం ఉందా లేదు వీరు ధ్యానంలో కూర్చున్నారు మనస్సు విలీనమై నిశ్శబ్దంగా ఉన్నారు కాలం ఉన్నదా లేదు కాబట్టి కాలము అనేది మనస్సు యొక్క ప్రవాహంలో భాగంగా అది ప్రకటమవుతూ ఉంటుంది ఆ కాలము ఎలా ప్రకటమవుతుందంటే ఒక ఊహాజనితమైన సంబంధంతో పాటుగా ప్రకటమైంది ఆ కాలమే వీడి మనస్సులో పుట్టుక అనే పేరుతో ప్రకటనైనది జన్మ కాలము అన్న పేరుతో ప్రకటమైనది మరణకాలము అనే పేరుతో ప్రకటన వీడి ఊహ తప్ప తర్వాత ఇంకొకటి మనస్సు ఈ ఆది అంతము లేని తత్వాన్ని మనసు భావన చెయ్యలేదు ఇట్ కెనాట్ కన్సీవ్ ఎ రియాలిటీ విచ్ నే బిగిన్స్ నా ర్యాండ్స్ మనస్సు కన్సీవ్ చేయలేదు అంచేత మనస్సు ఏం దానికి ఒక బిగినింగ్ని ఎండని పెట్టుకునే కన్సీవ్ చేసుకు అలా మనస్సుకి ఆ రకంగా భావన చేయటానికి అలవాటు పడి ఉంటుంది అందుకోసం ప్రతి ఆత్మస్వరూపమునందు కూడా అదే ధోరణిని అప్లై చేసి ఆత్మ పుట్టింది అంటుంది పుట్టింది అని మరణిస్తుంది అనవు మళ్ళీ పుట్టింది అని మాత్రం అంటాడు ఆత్మ పుట్టిందంత తప్పనిసరిగా మరణిస్తుంది జాతస్య ధ్రువ మృత్యు అబ్బే అబ్బాయి ఆత్మకి మరణం లేదు మళ్ళీ మళ్ళీ స్వర్గానికి వెళ్తుంది ఇక్కడ మనం జన్మ నుంచి వస్తుంది అన్నీ వీడే అంటాడు కాబట్టి ఇటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడి కేవలం విశ్వాసం ఆ విశ్వాసంలో కూడా పరస్పర వైరుధ్యాలు అనేకానేకములు ఉంటాయి కాబట్టి అజాతస్య ఈ వాదులు ఏం చేస్తున్నారంటే పుట్టుకలేని ఆత్మయే పుట్టింది అని ఆయన ఏమంటున్నారంటే అజాత పుట్టుకలేనిది ఆత్మ అన్నావు అమృత అంటే మరణము లేనిది కూడా అవుతుంది అటువంటి పుట్టుక లేనిది మరణము లేనిది అయినటువంటి ధర్మము ధర్మము అంటే జీవుడు అంటే ఆత్మ మరణించడం ఎలా సంభవం సంభవం కాదు మర్చ్యతాం కథమేష్యతి ఎలా మరణిస్తుంది మరణించడానికి వీలు మరణించడానికి వీలు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా మరణించడానికి వీలు అన్నప్పుడు పుట్టడం ఎలా పుడితే తప్పకుండా మరణించి తీరాలి ఇప్పుడు మా తండ్రి గారు మరణించాడు అన్నాడు మరణించాడు అంటే ఏమిటి మరి స్వర్గానికి వెళ్ళారు అంటే మరణించలేదు అని అర్థం లేదండి మరణించలేదులండి దేహమే మరణించింది స్వర్గానికి వెళ్ళారు ఆయన మరణించలేదు మంచిది మరి ఆయన మరణించకపోతే మరి ఆయన పుట్టేయడం నువ్వు సో ఇదంతా కూడా అంగీకారమైన విషయము కాదు భాష్యం సదసద్వాదిన సర్వేపీ ఈ శ్లోకంలో వాదినహ అని ఉంది వాదు ఎవళ్ళు వాదులు సద్వాదులు అసద్వాదులు అందరూ వీళ్ళందరూ కూడా పుట్టాడు అని చెప్పేవాళ్ళందరూ కూడా జీవుడు పుట్టాడు అది జీవుడి దగ్గరే పుట్టుకని అంగీకరించడం జీవుడికి పుట్టుకేమిటండి జీవుడు ఆత్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు పుట్టుకే ఉన్నది ఇప్పుడు నెక్లెస్ పుట్టింది అలాగే ఏమిటి పుట్టిందండి మీరు ఏ బంగారంతో ఆరంభం చేశారో అదే బంగారం ఎలా ఉందో అలాగే ఉంది ఇంట్లో పుట్టింది లేదు పోయింది లేదు కనుక అజాతినే స్వీకరిస్తారు పురస్టాత్ పురత భాష్య శ్లోక ఈ శ్లోకానికి భాష్యం మేము ఇద్దరిలో చేసేమో అది అద్వైత ప్రకరణలో ఇరవయో శ్లోకం సగ్గ సేమ్ శ్లోకం అజాతస్యవ భావస్యానుంది అక్కడ ఇక్కడ ధర్మస్యానుంది జాతి వాదిన అజాతో హ్యమృతో భావ మర్త్యతాం కథమేష్యతి అనే శ్లోకం ఇరవయో శ్లోకం దానికి భాష్యకారులు అక్కడ భాష్యం వస్తూ ఏమంటున్నారంటే అరవందగిరి కూడా అన్నాడు జాతస్య ధ్రువో మృత్యు అనే న్యాయం ఒకటి ఉన్నది గీతాల్లో చెప్పినది పుడితే తప్పకుండా మరణించి తీరాలి మరణం ఉంటేనే పుట్టుక ఉంది అని మనం అంగీకరించాలి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఫలానాయన మరణించాడు అనుకంటే ఓకే ఖాయంగా మరణించాడా ఇంకా లేడనమాట అయ్యో లేకపోవడం ఏంటంటే స్వర్గానికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడంటే ఉన్నాడు ఉన్నాడంటే మరణించేయడమే మాట లేదు మరణించాడు అంటే పుట్టాడు అనొచ్చు మరణించడం ఖాయం చేయను పుట్టడం ఖాయం అవుతుంది మరణించడం ఖాయం కాదు అంటే పుట్టడం ఎక్కడ దొరుకుతుంది అని ఆ బేసిస్ మీద పుట్టుకను నిరసిస్తున్నారు ఆచార్యులు అక్కడ భాష్యకారులు ఏమంటున్నారంటే ఏతు పునః కేచిత్ ఉపనిషద్ వ్యాఖ్యాతాల వీళ్ళు ఉపనిషద్ వ్యాఖ్యాతలే ఈ సాంఖ్యులు వీళ్ళు కూడా ఉపనిషత్తులు ఉపనిషదులే వీళ్ళు బ్రహ్మవాదినహ పరబ్రహ్మ గురించి చెప్తారు పరబ్రహ్మ జగద్రూపంగా పుట్టింది అంటారు పర మళ్ళీ దానికి కూడా ఇదే అర్థమంటు పరబ్రహ్మ పుట్టింది అంటే అయితే పరబ్రహ్మ మరణిస్తుంది అయిపోయి పరబ్రహ్మ మరణం మరైతే పుట్టిందంటారే సో వావదూకా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు పూర్వాపర సందర్భం లేకుండా వాగుడుకాయలు వావదూకా అంటే వాగుడుకాయలు అంతకుముందు చెప్పిన దానికి విరుద్ధంగా తర్వాత చెప్పడము అజాతస్య ఆత్మతత్వస్ అమృత స్వభావత జాతి ఉత్పత్తి ఇచ్చింది ఆత్మతత్వము అజాతము అమృతము అంటూనే అది మళ్ళీ పుట్టింది అని చెప్పేసి అంటారు నిజంగానే పుట్టిందంట నిజంగానే పుట్టిందంట తేషాం జాతంచేత్ తదేవ మత్స్యత మేష్యే అవశ్యం ఆత్మ నిజంగానే పుట్టింది అనివ్వంటే ఆత్మ తప్పనిసరిగా నశించి తీరుతుంది అప్పుడు పుట్టుకా పుట్టుకామరణము లేని ఆత్మ పుట్టి మరణించింది అని చెప్పినట్టు అవుతుంది అది ఎలా చెబుతుంది స్వభావ వైపరీత్యమును ఏది కూడా పొందదు దాని స్వభావమేదో దానికి వి విపరీతంగా ఏది అవ్వదు దాని స్వభావం ఏదో దానికి విపరీతంగా ఏది అవ్వదు దాని స్వభావమును మనం అర్థం చేసుకోవాలి తప్ప స్వభావానికి విరుద్ధంగా అది అయింది అనే కల్పన మనం చేయకూడదు ఇప్పుడు ఆత్మ పుట్టుక మరణము లేనిది దాని స్వభావం అది దాని స్వరూపమట్టిది స్వభావం అంటే స్వరూపము పుట్టుక మరణము లేని ఆత్మ పుట్టింది మరణించింది అని చెప్పడానికి వీరలేదు నన్ను ఎవరో అడిగారు ఓ విగ్రహం ఉంది పాలరాతి విగ్రహం ఆ విగ్రహం ఏదో పదేళ్ళు ఎంతో ఐద్య స్థాపించి నన్ను అడుగుతూ ఉంటారు ప్రశ్నలు ఇలాంటి ప్రశ్న ఆ వేషం చూసి వీడు ఏదో మహాపండితుడు అనుకుని అడుగుతారు ఆ టాపిక్ మనకి తెలుసున్న టాపిక్ కాదు ఆ విగ్రహానికి ఏమైందంటే మెటాలిక్ కలర్ వచ్చింది పదేళ్ల తర్వాత పదేళ్ళు వేసినప్పుడు పాలరాతి విగ్రహం అంటే ఈ రంగులో పాలరాతి లాగా పాల రంగులో ఉండేది ఇప్పుడు మెటల్ కలర్ వచ్చింది మెటల్ అంటే అల్యూమినియం కలర్ లాగా వచ్చింది ఇప్పుడు ఈ విగ్రహాన్ని మార్చాలా లేఖ సంప్రోక్షణ చేయాలా అని అడిగారు నాకు రిఫరెన్స్ ఇచ్చారు అంటే నేను అన్నాను చూడండి ఆ మార్పు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఆ మార్పు వచ్చిందంటే ఇప్పుడు దేవుడు కోపించాడు అంచేత మార్పు వచ్చింది ఈ మార్పు కారణంగా అపరాధాలు ఏవో అయ్యాయి ఇప్పుడు ఆగడాలు తర్వాత మాకందరికీ ఆ ఆపదలు వచ్చేస్తాయేమో ఇప్పుడు దీన్ని విగ్రహం మార్చేసేయాలా సంప్రోక్షణ చెయ్యాలా అని అడిగాడు నేను చెప్పడం చూడండి పాలరాయి అది పాలరాయి అంటే అది అల్యూమినియం సిలికేట్ ఉంటుంది దాంట్లో ఐ ఫెర్రిక్ సిలికే సిలికేట్స్ ఉంటాయి మెటాలిక్ సిలికేట్స్ ఉంటాయి ఐరన్స్ ఐరన్ తోటి ఫెర్రస్ అండ్ ఫెర్రిక్ రెండు సిలికేట్స్ ఉంటాయి ముఖ్యంగా అల్యూమినియం సిలికేట్స్ ఉంటాయి ఇంకా ఇవో మెటల్స్ యొక్క సిలికేట్స్ ఉంటాయి పాలరాయి మీరు అభిషేకాలు పేరు చెప్పి అక్కడ ఆ ఊళ్ళో ఉన్న నూతుల నీళ్ళన్నీ తోడేసి ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు ఆ నీళ్లలో దాని ఎసిడిటీ ఉందో ఆ నీళ్లలో ఏదో తేడా ఉంది అది ఎసిడిక్ వాటర్ కానీ ఆల్కలైన్ వాటర్ కానీ అయితే పాలరాయి కరిగింపు పాల ఆ సిలికేట్స్ రియాక్ట్ అవ్వడం ప్రారంభిస్తాయి ఒక్కరోజులో రియాక్ట్ అవ్వం రోజు అభిషేకం పేరు చెప్పి బిందెలు బిందెలను ఎత్తిమీద పోసేస్తుంటే ఈ నేలలో ఉండే ఎసిడిటీ కారణంగా అదంతా కరిగి కరిగి సిలికేట్స్ పోయి అల్యూమినియం ఆక్సైడ్ ఏదో బయటపడింది ఆ కారణంగా దానికి కలర్ వచ్చింది దీంట్లో ఏమీ దోషమేం లేదు అది స్వరూపం దాని పాలరాయి స్వరూపం పాలరాయిలా ఉంటుంది తప్ప నువ్వు అభిషేకం చేసావు కాబట్టి దాని స్వరూపం మారిపోదు దాంట్లో అపరాధం లేదు అపచారం లేదు ఆపదలు లేవు ఆగడాలు లేవు ఏమీ లేవు కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా అదే విగ్రహాన్ని తోటి చేయండి ఇంతకీ విగ్రహం యొక్క ప్రయోజనం విగ్రహాన్ని చూడగానే మనస్సు భగవదాకారము అభుత అది విగ్రహం యొక్క ప్రయోజనం ఆ ప్రయోజనం మెటాలిక్ కలర్ ఉన్నా సిద్ధిస్తుంది లేదు మెటాలిక్ కలర్ మీకు మైండ్కి డిస్ట్రాక్షన్ కింద ఉందనుకుంటే చక్కగా ఒక చక్కటి పెయింట్ ఒకటి తీసుకొచ్చి వైట్ పెయింట్ ఒకటి వేసేసేయండి వాటర్లో కరగని పెయింట్ వేసేస్తే అది మళ్ళీ తెల్లగా తయారవుతుంది అప్పుడు మీరు అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ పెయింట్ తేడా వాటర్కి పెయింట్ ఏమీ అవ్వదు మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ పెయింట్ ఒకటి తీసుకొచ్చిస్తే ఎవరైనా సైంటిస్టులు అంటే చెప్తారా మంచి పెయింట్ ఒకటి వేసేస్తే సరిపడుతుంది మీరు మామూలుగా కంటిన్యూ చేయొచ్చు అని నేను చెప్పాను అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు ఏం చేశారో నాకు తెలీదు ఇంకా నేను అప్పట్లో ఇంకా దాంతోటే కుస్తి పడుతున్నారు సంప్రోక్షణమా విగ్రహం మార్చడమా ఈ పక్షమా ఆ రెండు పక్షాలు వాదించుకుంటున్నారని నేను గమనించాను నేను ఇంకా నా మాట నేను చెప్పేసి నా దారిన నేను లేచాను నాకు ఇంకా కాబట్టి స్వభావం మారదు స్వరూపం మారదు మీరు మీరు దేవుడని పేరు పెట్టేశారు కాబట్టి పాలరాయి యొక్క స్వభావం మారిపోదు పాలరాయి పాలరాయే అల్యూమినియం దాంట్లో ఉంటుంది అది ఎక్కడికి పోదు మీరు ఎసిడిక్ వాటరో ఆల్కలైన్ వాటరో వేస్తే ఇటు అండర్గోస్ట్ చేంజెస్ అండ్ దెన్ కలర్స్ మార్పులు వస్తాయి సో సో మెనీ థింగ్స్ కెన్ హ్యాప్ అండ్ స్వరూపంలో మార్పు ఉండదు కాబట్టి స్వరూపంలో మార్పు ఉండని దాన్ని మీ ఊహాపోహలలో ప్రవేశపెట్టి ఎవేవో కంక్లూషన్స్ తీసుకురావటం అన్నది అది అజ్ఞానమవుతుందా సరైన పద్ధతి కాదు కాబట్టి ఆత్మ అంటే మీకు స్వరూపంలో మార్పు ఉండదు ఉన్నదానికి దృష్టాంతంగా చెప్పాను ఆత్మ అజాతము అమృతము అని అంటూనే మళ్ళీ పుట్టింది గిట్టింది అనడము అది ఎలా పుట్టుతుంది అది అంగీకారము కాదు నా కథంచనం అత్యత్మం స్వభావ వైపరీత్యం ఏష్యతిర్థ కాబట్టి ఆత్మ తన స్వరూపానికి విరుద్ధంగా విపరీత ధర్మాన్ని పొందుతా అన్నది సంభవము నవ్యమృతం మత్యం నర్త్యమృత ప్రకృతేరం ప్రకృతే అన్యథావ్ భవిష్యతి గౌడపదాచార్యుల యొక్క గౌడపాదాచార్యులు అంటే ఆయన మొత్తం అద్వైత వేదాంతాకంటకి పరమ గురువు అయిన ఆయన సిద్ధాంతం ఏమిటంటే ఒక వస్తువు యొక్క స్వరూపము ఎట్టి పరిస్థితులలోనూ మార్పు చెందదు ఓ మహాత్ములు నేచర్ డజెంట్ అడ్మిట్ కాంట్రడిక్షన్స్ టు ఇట్స్ ఓన్ లాస్ అనేవారు ఇప్పుడు గ్రావిటేషనల్ లా ఉంది అంటే పైకి ఎగిరి కిందకి పడుతుంది దానికి ఎక్సెప్షన్ ఉందా లేదు రాయి పైకి వేసారు కిందకి పుడుతుంది ఒకడు అన్నాడు విమానం ఎక్సెప్షన్ అన్నాడు కాదు విమానం ఎక్సెప్షన్ కాదు విమానం ఇది ఓన్లీ ప్రూస్ గ్రావిటేషన్ వల్ల ఎలాగా అది కిందకి నేల భూమి ఆకర్షణ ఉండగా దానిని అధిగమించే ఫోర్స్ పెట్టే పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వచ్చేప్పుడు ఆ అధిగమించే ఫోర్సును తగ్గించి కిందకొస్తుంది కాబట్టి విమానం గ్రావిటేషనల్లాకి ఎక్సెప్షన్కి అపవాదం కాదది ఏమండి ఇప్పుడు ఒక ఆయన అన్నారు నేను నీళ్ల మీద నడుస్తాను అన్నారు నీళ్ల మీద నడుస్తాను అంటే అది గ్రావిటేషనల్లాకి విరుద్ధమని ఆయన అభిప్రాయం గ్రావిటేషన్ని నేను నెగెట్ చేస్తాను ఆయన అభి తప్పదు గ్రావిటేషన్ లాని మెయింటైన్ చేస్తూ నీళ్ల మీద నడిచే ఉపాయ వేదన ఆయన వర్కౌట్ చేస్తే ఇట్స్ ఓకే దట్ ఈజ్ పాసిబుల్ ఇప్పుడు మీకు చిల్ల పెంకులు ఉంటాయి చూడండి మేము చిన్నప్పుడు కాలువలో అలాగా హారిజాంతలుగా వేసేవాళ్ళం వేస్తే ఆ చిల్ల పెంకు నీళ్ల మీద నడుస్తుంది చూడండి ఈ మధ్యన అమెరికాలో వాళ్ళు ఈ దృష్టాంతాన్ని బేసిస్గా చేసుకుని కాళ్ళకి తొడిగేటువంటి ఇలా విశాలమైన చేతల వంటి రబ్బరు మెటీరియల్స్ ఫ్లోటింగ్ మెటీరియల్స్ తొరిగి కాళ్ళకి బిగించేసి వీడు మంచి వేగంగా పరిగెత్తుకొచ్చి నేల మీద నడిచి వెళ్ళిపోతాడు నగడగడిక నడిచేసి అవతలకి వెళ్ళిపోతాడు చేస్తే కోల అది నేను చూశాను వీడియో చూశాను ఈరోజు మెటీరియల్స్ అది కాబట్టి ఆ నేల మీద నడవడం అది గ్రావిటేషన్కి విరుద్ధమని మీరు అనుకుంటే పొరపాటు ఏ ఒకటి అంటాడు మన ఇండియాలో ఇలాంటివన్నీ అంటా ఏమని నేనేమో గొప్ప పూజలో పిచ్చేసాను నేల మీద నడిచేస్తాను అంటాడు అంటే మన వాళ్ళందరూ అభోం నడిచేస్తున్నాడని అది యథార్థం అనుకుంటారు అది అన్నడం యథార్థం కాదు ఎందుకంటే ప్రకృతే రన్యథాభావ కథంచిత్ భవిష్యత్తులో శంకరుడు దృష్టాంతం ఏమనిచ్చారో తెలుసిన అగ్ని శీత న కథంచిత్ నిప్పు చల్లగా అయింది అన్నది ఎన్నడు సంభవమే కాదు నిప్పు చల్లగా అవడం ఏంటండి నిప్పు నిప్పే మంచు వేడిగా తయారైంది అది కూడా ఇచ్చారు ఆయన కృష్ణాంత హిమ అది సంభవము కాదు ఓ ఓ స్వామి ఓ మహాత్ము ఆయన ఉన్నారు నేను నీళ్లు హోమం చేస్తాను అంటారు ఆయన ఆయనకి పెద్ద పెద్ద శిష్యులు నీళ్లు హోమం చేస్తాడని టీవీలో కూడా చెప్పారు ఆ కర్ణాటక నుంచి యడ్యూరప్ప గారు కూడా శిష్యుడిగా వస్తూ ఉంటారు ఆయన ఎవళ్ళెవళ్ళలో శిష్యులు అవి రాజకీయ నాయకులు అందరూ శిష్యులు సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద అందరూ శిష్యులు ఏమిటంటే ఆయన నీళ్లు హోమం చేస్తారు నీళ్ళని అందరికీ నీళ్లు చూపిస్తారు నీళ్ళు ఇవ్వి డిక్లేర్ చేస్తారు నీళ్లలాగా కనపడతాయి ఆయన అగ్నిహోత్రం వేసి సోమా యశ్వహ అగ్నియస్వాహా నీళ్లు హోమం చేస్తూ ఉంటాడు వీళ్ళు హోమం చేస్తుంటే మంట బాగా మండిపోతుంటారు వాట్ ఈస్ దాట్ వీళ్ళందరూ అంటారు ఆయన మహిమ వల్ల నీరు మండుతోంది అంటారు నీరు మంటని ఆర్పుతుంది మంటని పెంచదు ఆయన మహిమ వల్ల మంటని ఆర్పే నీరు మంటని పెంచుతోంది అని ఆయన వీళ్ళందరూ దూడు బసవన్నలాగా తలకాయ చూపుతారు అది ప్రకృతే రంగతాభావ తన స్వరూపానికి వ్యతిరేకంగా నీరు పనిచేయదు అగ్ని పనిచేయదు ఇట్ ఈజ్ ఆల్ హంబర్గర్ అయితే నేచర్ ప్రజెంట్ అడ్మిట్ సచ్ థింగ్స్ కాబట్టి ఆత్మకి పుట్టుక ఉండలేదు నువ్వు సెటిల్ చేయం ఆత్మకి పుట్టుక లేదు అంటే ఇంకా పుట్టింది అని నేను పుట్టాను అంటూ ఉండదు నువ్వు పుట్టలేదు లేదు పుట్టాను అంటే ఇంకా మరణించడం తాకాయ మళ్ళీ స్వర్గం నరకం ఈ మాట ఏంటి అండి కాబట్టి మర్త్యము మర్త్యమే అమృతము అమృతమే అమృతము మర్త్యన్న భవతి మరణించేది ఎన్నడూ కాదు మర్త్యము అంటే మరణించేది ఎన్నడూ అమృతము కాదు ప్రకృతి అంటే స్వభావము స్వరూపము ఏది ఆ స్వరూపానికి విరుద్ధంగా ఈ సృష్టిలో ఏది ఉండదు నేచర్ డస్ నాట్ అడ్మిట్ ఎనీ కాంట్రడిక్షన్స్ టు ఇట్స్ ఓన్ లాస్ అంచేతనే సపోజ్ నేను మీకు ఏదైనా ఒక బంగారు ఆభరణము ఏదో తీసిచ్చాననుకోండి అది కస్టమ్మేడ్ అయ్యి ఉంటుంది కస్టమ్మేడ్ అయ్యి ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఇట్ ఈజ్ ఆల్రెడీ మేడ్ అండ్ ఐఎమ్ గివింగ్ ఇట్ తప్పేం లేదు ఇవ్వచ్చు అంతేగాని శూన్యం నుంచి వచ్చిందంటే మాత్రం అంగీకరించాలి కాబట్టి శూన్యం నుంచి రాలేదు ఎవరూ చెప్పరు అలాగా ఇచ్చేవాళ్ళు కూడా నేను శూన్యం నుంచి ఇస్తున్నానని చెప్పరు ప్రేమతో ఇచ్చేదంటే శుభిటైకే వైద్యత ఉంది అంతేగాని ప్రకృతే అన్యథాభావ నా కథంచిత్ భవిష్యతి ప్రకృతికి విరుద్ధంగా ఎన్నడూ ఏదీ జరగదు కాబట్టి ఆత్మ అజము అమృతం బుధవారం నాడు కంటిన్యూ చెప్తాం హరిహోం దత్సం ఒక్క